మరి ఎన్నో పేర్లున్నాయి కదా ఓంకారం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది తాచక ప్రణవః బ్రహ్మ విష్ణు మహేశ్వర ఎందుకనంటే మనకు రామకృష్ణాది అవతారాలు వచ్చిండవు పోధ్యమో క్రమాన్ని చెప్పేటప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉన్నారు కదా వాళ్ళని చెప్పచ్చు కదా కానీ ఎందుకు ఉంటారనే చెప్పాల్సి వచ్చింది అంటే ఇప్పుడు మీరు వెన్నెల్లో కూర్చొని అర్థం ఓకే కాబట్టి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్ని ఎవరైనా చెప్పచ్చు కదంటే ను ఆ పేర్లలో ఏముంది తెలుసా ఇప్పుడు బ్రహ్మ అన్నామనుకోండి సృష్టికర్త విష్ణు అన్నామనుకోండి ఆయన మనల్ని పోషించేటువంటి వాడు స్థితికర్త ఈశ్వర లయకర్త ఇట్లా ఉంది వాళ్ళకి ఆయా పనులున్నట్టు కనపడతా ఉన్నాయి కాబట్టి మనం సృష్టికర్త బ్రహ్మ వచ్చేటప్పుడు సృష్టికర్త అనుకుంటాం ఈశ్వరుడు వచ్చేటప్పుడు లైక్ కర్త అనుకుంటాం కానీ ప్రణమం వచ్చిందనుకోండి సర్వ మోంకార అది ఎక్కడ అన్ని శక్తులు కాబట్టి ఒక్కొక్క నామంలో ఒక్కొక్క శక్తి మనకు తెలుస్తూ ఉండొచ్చు సృష్టించేటువంటి శక్తి ఆయనలో రక్షించేటువంటి శక్తి ఈయనలో లయింపజేసేటువంటి శక్తి ఆయనలో ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉండొచ్చేమో గానీ ఈ అన్ని శక్తులు ఒక్క చోట పోతబోసినటువంటి శబ్దం ఏదైనా ఉంటే దట్ ఈ ప్రణవహ అందువల్ల వాచ్యమైనటువంటి భగవంతుడికి వాచకంగా పేరుగా ప్రణవహం కాబట్టి సర్వం ఓంకార ఏవా ఉపనిషద్ మండక్యంలో చాలా క్లియర్ గా సర్వం ఓంకారేవా ఈ సమస్తం అంతా కూడాను ఓంకారమే ఎందుకని ఇది ప్రణవ స్వరూపము కాబట్టి ఈ ఓంకారము ఏదైతే ఉందో వేదములో ఉన్నదంతా ఓంకారమే వాగ్ వ్యాప్తి ప్రతి వాక్కులో ఓం ఉంది ఓము లేకుండా ఎక్కడ లేదు ప్రణవం లేకుండా ఎక్కడ లేదు కాబట్టి వేదాలలో ఉన్నదంతా కూడా ప్రణవమే గనక ఋగ్వేదంలో ఉండే మంత్రాలు యజుర్వేదంలో లేకపోవచ్చు యజుర్వేదంలో ఉండేటువంటి మంత్రాలు సామవేదంలో లేకపోవచ్చు కానీ ఋగ్వేద యజుర్వేద సామవేద అధర్వణ వేదాలలో ఏ మంత్రాలైనా సరే ఓముకు దూరంగా లేవు గనక ఇది సర్వవ్యాపకత్వాత్ అంగి ఓంకారం అంగి వేదాలు అంగాని చూచారా వేదాలు కూడా అంగాని ఇప్పుడు బ్రహ్మ పరమాత్మ నుండి వేదాలు వచ్చాయి అని అంటాం అంటే పరమాత్మ నుండి కదా అదే ఓంకారం ఓంకారం కాబట్టి మహా కాబట్టి ఇప్పుడు మనం వేదాలు కూడా చూసాం నెక్స్ట్ ఏంటి ప్రాణాలు తోడేదా भोरी वैप्राण भो वैचान सुवरी व्यान मह इतन अन्न न वावस प्राण महीय इणाली जी సరే ఎక్కడన్నా ఇప్పుడు మనం ప్రాణాలు చాలా దగ్గర కదా గాలి పిలుచుకుంటున్నావు వదులుతున్నావు పానాపానవు విధానం సమానం ఉంది యానం ఉంది ఉదాహరణ ఉంది పాపానం ఈ ప్రాణ ఈ వాయువులన్నింటి మీద కూడా ఈ ప్రాణాల మీద కూడా ధ్యానం నడుస్తా ఉంది భోరితి వై ప్రాణ భూహు ఈ వ్యాకృతుల్లో భూహు అనేది ప్రాణవాయువు ఎందుకో తెలుస్తా ఇమ్మీడియట్ గా తెలుస్తా ఉంది నువ్వు గాలి పిలుచుకొని గాలి వదులుతూ ఉన్నావు ప్రాణవాయువు శక్తి ప్రాణ శక్తి ప్లీజ్ భూరితి వై ప్రాణ భువ ఇపాన భువ ఇది అపాన అపానవాయు భూ ప్రాణవాయు భువ అపానవాయురి వ్యాన సువ వ్యానవాయు ఇంకా ఉదాహరణ సమానాలు ఇంక్లూడెడ్ వాటిలో మహిత ఇక్కడ మహ ఇది అన్నం ఆహారం ఎంత ఇదేంటి స్వామి మళ్ళీ అన్నం వచ్చేసింది ఇక్కడికి ఇంకా అర్ధగంట గంట ఉన్నది అనుకుంటానని అప్పుడే వచ్చేసింది అంటే అన్నైన సర్వే ప్రాణ సర్వే ప్రాణ మహి ఎంతే అది కాబట్టి ప్రాణాలు ఉండాలంటే అది అన్నం తింటేనే ప్రాణం అన్నం తినకపోతే ప్రాణం పోద్ది ఇది తెలియదనక మనకు తెలియపోవచ్చేమో గాని వాళ్ళు ఆమరణ నిరాహార దీక్ష చేసే వాళ్ళకి బ్రహ్మాండే తెలుసు అందువల్ల వాళ్ళు ముందే రెడీ చేసుకుంటారు అన్ని అన్ని ఉంటాయి మొత్తం రసగుల్లాల ములుకొని అక్కడి నుంచి ఆమరణ నిరాహార దిట్టారు ఎందుకంటే మరణము రాదు ఎందుకంటే ఆహారం ఉంది కనుక కాబట్టి ఆహారం లేకపోతే పోతామని వాళ్లకు కూడా తెలుసు వై ప్రాణ్ బృహదారానికి ఉపనిషత్ బృహదనిషత్తులో సుష్యతి వై ప్రాణే అన్నాత్ అన్నం గనక లేకపోతే ప్రాణాలు శుష్కించిపోతాయి బృహదారానికి ఉపనిషత్తు కాబట్టి సుష్యతి వై ప్రాణే అన్నాత్ కాబట్టి అన్నం గనక లేకపోతే ప్రాణాలు పోతాయి గనక కాబట్టి ప్రాణాలు ఉండడానికి అన్నమే ప్రధానంగా ఉంది కనుక అన్నము అంగి ప్రాణాలు అంగాని ప్రాణాహ అంగాని కనుక అన్నేన వావ సర్వి ప్రణ మహియంతే అన్నం తింటేనే ఈ ప్రాణాలు అలాంటివి లేకపోతే ఉండేందుకు అవకాశం లేదు కనుక ఈ ప్రాణాలు ఇలా కదలడానికి ఆధారమైనటువంటి అన్నము అంకి ప్రాణాలు అంగాలు ఇప్పుడు అర్థం కదా వ్యాహృతుల ఆధారం చేసుకొని లోకాలని దేవతల్ని వేదాలని ప్రాణాలని ఎక్కడైనా అంటే ఇప్పుడు ఈ నాలుగు చేయమని కదా అర్థం ఎవరికైనా ప్రాణాల మీదనే ఇష్టం అనుకోండి నాకు ప్రాణం మీద తీపండి ఇచ్చి దాని మీద నాకు దేవతలు కావాలి దాని మీద చేసుకోవాలి కానీ నాకు లోకాలు కావాలి లోకాల మీద చేసుకో నేను జిజ్ఞాసను నాకు ఇప్పుడు జ్ఞానం మీద అయ్యే ఇచ్చ ఇష్టం అభిలాష అంటే వేదాల మీద కాబట్టి ఉదయం లేచాడనుకోండి ఇప్పుడు అర్థం అవుతుంది కదా నిద్ర లేవ గాని దారి పిలుస్తున్నాడు కదా ధ్యానం స్టార్ట్ అయిపోతుంది అన్న ప్రాణ భోజనం స్థాననుకోండి అన్నం తిట్టినాడు కదా అంగి స్టార్ట్ అయిపోతాది ధ్యానం ఇట్లా ప్రపంచాన్ని చూశాడనుకో లోకాల స్టార్ట్ అయిపోతా ఉన్నది ఎక్కడైనా జ్ఞానం ఒక పుస్తకం పట్టుకున్నాడనుకో స్టార్ట్ అయిపోతా ఉండదు అది ఉపాసన ఆ అది ఉపాసన పుస్తకాలు పట్టుకోవడానికి కూడా ఆ రోజు పుస్తకాలు లేవు రెటింగ్ బ్రస్లు లేవు కాబట్టి గురువు చెప్పినటువంటి విషయం జ్ఞాపకం వచ్చింది అనుకోండి ఆ విద్యా విషయం జ్ఞాపకం రాగానే ఉపాసన స్టార్ట్ అయిపోతుంది అర్థం కాబట్టి ఈ నాలుగులో ఏదైనా చేసుకోవాల్సింది అర్థమవుతుంది ఎప్పుడు ఒకటే చేస్తూ ఉంటే మనోటర్గా ఉంటారు స్వామిజీ ఏదో అట్లా ఉంటుంది స్టేడ్ అయిపోతూ ఉంటాయి ఇదిగో నాలుగు రకాలైన ఉపాసనలు ఎట్లయినా చేసుకో కొంతసేపు విద్య చేసుకో కొంతసేపు అది చేసుకో ఎందుకని వేదముని నువ్వు పట్టుకున్నా కూడాను దాంట్లో అంగి ఓంకారము చూచారా ఎందుకని అన్నిట్లో ఉన్నటువంటిది పరమేశ్వర స్వరూపమే కనుక ఈశ్వర వీటన్నిట్లో కూడా వ్యాకృతుల్లో కూడాను ఈశ్వరుడే ఉండడం వల్ల నువ్వు ఏ విధమైనటువంటి ఉపాసన చేసినా ఏ విధమైనటువంటి ధ్యానం చేసినా అది ఈశ్వరోపాసనగా మారిపోతా ఉంది కాబట్టి ఆ రోజుల్లో వేదకాలంలో ఈ విధంగా ప్రకృతి మనకు కనిపించేటువంటి జ్ఞానము అట్లాగే కనిపించి కనిపించినటువంటి విదితం అవిదితం ఏ లోకాలైతే ఉన్నాయో ఆ లోకాలు అట్లాగే మనలో ప్రాణాలు నడుస్తూ ఉంటే ఆ ప్రాణాలు ఇది అధ్యాత్మం చూసారా ఇప్పుడు అధిలోకం అధిలోకం మీద ఇప్పుడు కనపడుతూ ఉంది అధ్యాత్మం అధి జ్యోతిషం అదే కదా ఇది అగ్ని వాయు ఆదిత్య చంద్రమాహ అవన్నీ కూడా కాబట్టి అవి ఇంకో కోణంలో మనకి ఇక్కడ కనపడుతూ ఉండే కాకపోతే వ్యాహృతుల రూపంలో ఈ వ్యాహృతుల ద్వారా భూర్భువ శువ మహా అనేటువంటి ద్వారా ధ్యానాల్ని ఉపాసనల్ని మనం కొనసాగిస్తూ ఉన్నాం నెక్స్ట్ వ్యాహృతయ ేస్మై తా తేత శత్రచుర్థ भोदभुवस्व महता अभी इविटे चतस्रीज नाग व्याकृत चतुर्थ नाग विधाल उतस्र चतुर्थ कदम भोद्भवस्व मह नाग व्याकृत कदा नो మళ్ళీ ఇవి నా నాలుగైనాయి కదా ఇప్పుడు చెప్పాం కదా నాలుగు లోకాలు భేదాలు దేవతలు ప్రాణాలు మళ్ళీ నాలుగైదా కాబట్టి భూ అనేటువంటి ప్లేస్ భూ అనేటువంటి వ్యాకృతి నాలుగుగా ఉండదు ఇప్పుడు భువహ అనేది నాలుగుంది శుభ అనేది నాలుగు ఉంది మహ అనేది నాలుగు అది చతస్ర చతస్ నాలుగు నాలుగు రకాలైనటువంటి నాలుగు విధాలుగా వ్యాకృతులు తయారైనాయి అంటే ఎన్ని పదహారు ఇదే షోడ కళాపూర్ణం ఇంకేం లేదు చెప్పనండి భగవంతుడి యొక్క షోడశ అంటే ఇదే పదహారు కళలతో శోభిస్తూ ఉండడం అంత ఇంకేం లేదు సోహమాహితుంది ఈ నాలుగు బండి నాలుగు దేవతలు లోకాలు వేదాలు ప్రాణాలు కాబట్టి ఒక్కొక్కటి మళ్ళీ నాలుగు అవుతున్నాయి ఇది నాలుగు భూహు నాలుగు ఉవహ నాలుగు శువహ నాలుగు మహహ నాలుగు నాలుగు ఇటు నాలుగు తీసుకోండి పదహారు క్లియర్ పేద ఎవరైతే దాన్ని తెలుసుకుంటూ ఉన్నాడో ఈ పలు ఎవరైతే శుభ్రంగా తెలుసుకుంటూ ఉన్నాడు నాలుగు వ్యాకృతుల ద్వారా ఉపాసిపబడేటువంటి నాలుగు నాలుగుల పదహారులు ఏవైతే తెలుసుకుంటూ ఉన్నాడో తో వేద బ్రహ్మ సహా వాడు బ్రహ్మముని తెలుసుకున్నవాడు అవుతూ ఉన్నాడు ఎప్పుడైతే వాడు బ్రహ్మముని తెలుసుకున్నవాడు అయిపోయాడో బ్రహ్మవిత్ వాడెవడు బ్రహ్మవిత్ ఏమవుతాడు కదా ఇప్పుడు దేవతలు ఏమవుతాడు వాళ్ళు అంగానే దేవతలు అంటే మనము వెరీ ఇంపార్టెంట్ డిసీజ్ భూ భువహ సువహ మహ అంటూ దేవతాహ దేవతల దగ్గరకు వచ్చేటప్పటికీ ఉపాసన చేసింది మనమే దేవతల్ని ఉపాసన చేసింది మనమే దేవతల్ని ఆరాధించింది మనమే దేవతల్ని పూజించింది మనమే అలా పూజించి ఈ నాలుగు ఇంట్లో నాలుగు వీసీ గోడు పదహారు ఆ లక్షణ పూర్ణంగా తెలుసుకున్న తర్వాత వాడు ఏమి తెలుసుకున్న వాడయ్యాడు ఇంకా తెలుసుకోవాల్సింది లేదు కనుక యహ వేద తెలుసుకుంటూ ఉన్నాడు ఏంటిది వాడు తెలుసుకున్నది సవేద బ్రహ్మ వాడు బ్రహ్మను తెలుసుకున్నాడు కదా ఆ తర్వాత ఏమైపోతుందో తెలుసా సర్వే స్మై దేవాహంతి అది అస్మై అస్మై వాడు సహా ఎవడైతే ఆ విధంగా తెలుసుకోనున్నాడో అస్మై వాడికి సర్వే సమస్త దేవతలు బలిమావహంతి బలిం ఆవహంతి వాణ్ణి అర్చిస్తూ ఉండారు పూజ చేస్తూ ఉండారు ఆఫరింగ్స్ బలిం ఆఫరింగ్స్ కాబ కాబట్టి మనకి అష్టమైతే ఇప్పుడు మనం ఏదైనా సమర్పణ చేసుకుంటూ అట్లా ఈ బ్రహ్మమిదుడు అలా కూర్చొని ఉంటే దేవతలంతా వచ్చి ఫలపుష్పాలు నుంచి నమస్కరిస్తూ ఉండారట ఇంతకు ముందే దేవతల్ని ఆరాధించాం वेद ब्रह्मकू उ सर्वेस्मि वीडूड़ू वे आूजिस्टू उ अंतनी असल ऐक्चुअल ऐपारे वर्षा ता అయ్యా భూ అనేటువంటి వ్యాకృతి ఏదైతే ఉందో దానికి సంబంధించిన నాలుగు గంటలు చెప్పండి అనంటే భూహు లోకంలో ఏది దేవతల్లో ఏది ఇప్పుడు ఎంత లోకంలో ఏది ఏ లోకం భూ అంటే తెలుసులే మొదటి ఆయం సరే భూ దేవతల్లో అగ్ని ప్రాణాల్లో ప్రాణవాయుందా ఇంకేంటి చెప్పండి ఋగ్వేదం ఇది మళ్ళీ ఒక టేబుల్ వేసుకోండి దీన్ని విధంగా కాబట్టి భూహు అనేటువంటి వ్యాహృతి లోకాల్లో పృథివి లోకాల్లో పృథివీ దేవతలలో అగ్ని వేదాలలో ఋగ్వేదము పురాణాల్లో ప్రాణవాయువు ఇది భూహు అట్లాగే భువహ అన్నుకోండి భువహలో ఏంటి లోకం అంతరిక్షం ఆద ఉంది వాయు సామాని సామవేదం అది భో అసౌ లో స్వర్గలోకం లో స్వర్గలోకం దేవతల్లో ఆదిత్య వేదాల్లో యజుర్వేదం వ్యానవాయువు అయిపోయింది ఇప్పుడు మహహ చెప్పండి మహాహలో భూహో ఆదిత్య తర్వాత నెక్స్ట్ చంద్రమా తర్వాత ఓంకరహి వేదాల్లో ఓంకర తర్వాత అది మాత్రం అందరూ బాగా పలికారు చక్కగా పలికారు ఇప్పుడు ఇవి అది నాలుగు ఆ నాలుగు నాలుగైన చతుస్ర ఇది ఎవరైతే తెలుసుకుంటూ ఉన్నాడో అటువంటి వాడు దేవతల చేత ఇప్పుడు తర్వాత ఇక్కడికి అయిపోయింది కదా ఈరోజు ఈ ఉపాసన ఇది వ్యాపృత్ ఉపాసనైనా మొదటిది సంహితపాసనం తర్వాత మేధాకామస్య శ్రీకామస్య ఇది పలకరేంటి బల మేధాకామస్య మ నిన్న ఈరోజు వ్యాపృత్యుపాసనా రేపాహంగ్రహోపాసన స్వస్తి ప్రజాభ్య పరిపాయమా ీమే ధీరో యో నచోదయా సహనా వు సహనో భునక్తు సహ వీర్యం కరవావహే తేజస్వినీతమస్ విద్విషావహే షన్నో శం నోవ శం ఇంద్రో బృహస్పతి శం నో విష్ణురుక్రమ నమో బ్రమణే నమస్వాయో థమే ప్రత్యక్ష బ్రంహ్మాసి ప్రత్యక్ష్రహ్మ వదిష్యామి ఋత వది సత్యం వదిమామవతురమవతు avatuma avatuma avatu baktaram avatu baktaram om shanti shanti shanti om